యూనిట్ ఎయిట్ లెసన్ ట్వంటీ నైన్ లిస్ ఓన్లీ స్టార్ట్ నింగయ్య గారు ఈ పెట్టెలో ఏమున్నది సీసా ఉన్నదండి సీసాలో ఏమున్నది మందు మందు అంటే ఏమిటి మందు అంటే ఇంగ్లీష్లో మెడిసిన్ అలాగా మందు ఎవరికి నాకే ఎందుకు జ్వరమా జ్వరం కాదు కడుపులో నొప్పి నింగయ్య గారు ఈ పెట్టెలో ఏమున్నది నింగయ్య గారు ఈ పెట్టెలో ఏమున్నది సీసా ఉన్నదండి సీసా ఉన్నదండి సీసాలో ఏమున్నది సీసాలో ఏమున్నది మందు మందు మందు అంటే ఏమిటి మందు అంటే ఏమిటి మందు అంటే ఇంగ్లీష్లో మెడిసిన్ మందు అంటే ఇంగ్లీష్లో మెడిసిన్ అలాగా మందు ఎవరికి అలాగా మందు ఎవరికి నాకే నాకే ఎందుకు జ్వరమా ఎందుకు జ్వరమా జ్వరం కాదు కడుపులో నెప్పి జ్వరం కాదు కడుపులో నొప్పి డ్రిల్స్ బిల్డ్అప్ డ్రిల్ స్టార్ట్ ఉన్నదిన్నది ఏమున్నదిన్నది సంచిలో ఏమున్నదిలో ఏమున్నది ఈ సంచిలో ఏమున్నది ఈ సంచిలో ఏమున్నది ఏమిటి ఏమిటి అంటే అంటే ఏమిటి అంటే ఏమిటి పుస్తకం పుస్తకం అంటే ఏమిటి పుస్తకం అంటే ఏమిటి సబ్స్టిట్యూషన్రెల్ స్టూడెంట్ అంటే విద్యార్థి గర్ల్ గర్ల్ అంటే అమ్మాయి ఎలిఫెంట్ అంటే ఏనుగు టైగర్ టైగర్ అంటే పులి కలం కలం కలం కలం కలం సంచి ఉన్నది. ఉన్నది. గది పుస్తకం. రెస్పాన్స్ డ్రిల్ ఈ పెట్టలో ఏమున్నదిలో సీస సీసలో ఏమున్నది ఉన్నది కొత్త సంచిలో ఏమున్నది నా కొ రవి కలం ఉన్నది మీ పాత సంచిలో ఏమున్నది మా అబ్బాయి చొక్క నా మా అబ్బాయి చొక్కా ఉన్నది ఎవరికి చొక్కా మా అబ్బాయి ఈ చొక్కా నేను ఆ మందు నాకు ఈ ఈర్చీ మాస్టర్ గారికి ఈ కొత్త పుస్తకం ఎవరికి ఈ కొత్త పుస్తకం ఎంఏ విద్యార్థులకు